ఉన్నాయా అని అడిగాం అనుకోండి సరే కరెంట్ అనే శక్తిని మనం వాడుకుంటున్నాం ఆ కరెంట్ అనే శక్తి బల్బులో ఉన్న ప్రకాశించినప్పుడు బల్బుగా కనబడింది ఫ్యాన్ లో పనిచేసినప్పుడు ఫ్యాన్ గా కనబడింది ఏసీలో పనిచేసినప్పుడు ఏసీగా కనబడింది ఇంకా ఏ అప్లయన్స్ లో పనిచేస్తే ఆ అప్లయెన్స్ పనితీరుగా కనబడుతుంది కానీ కరెంట్ ఏమైనా మారిందా విద్యుత్ మారకపోతే భూమండలాన్ని తిప్పుతున్నటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి చైతన్యం అని పేరు భూభ్రమణానికి భూపరిభ్రమణానికి కారణభూతమై ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి చైతన్యం అని పేరు సూర్యుడు ప్రకాశించడానికి కారణభూతమై ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి చైతన్యం అని పేరు నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగడానికి కారణభూతమై ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి చైతన్యమని పేరు సూర్యుడు నవగ్రహాలతో కలిసి బ్రహ్మాండం కూడా అనంత విశ్వంలో పరిభ్రమించడానికి కారణభూతమై శక్తికి చైతన్యం అని పేరు చూడండి చైతన్యం యొక్క విస్తృతి ఎక్కడ ఉందో అలా ఉన్న కాస్మిక్ ఎనర్జీ అలా ఉన్న విశ్వశక్తి అయినటువంటి చైతన్యాన్ని ఆత్మశక్తి అని అంటున్నాం మనం ఈ చైతన్యమన్నా ఆత్మశక్తి అన్న రెండో ఒకటే ఇది మానవ దేహంలో కూడా పనిచేస్తుంది ఏమంటే మానవ దేహంలో ఒకదాండోనే పనిచేస్తుందా అమీబాలో పనిచేయట్లేదా అని అడిగాం జీవము అని ఎక్కడెక్కడైతే చెప్పబడిందో అక్కడక్కడంతా పనిచేస్తుంది అక్కడక్కడంతా కదులుతుంది అణువు అని ఎక్కడెక్కడైతే చెప్పబడుతుందో ఆ అణువు నిండా చైతన్యమే ఆ అణువులన్నీ కదులుతూనే ఉన్నాయి కదలికలన్నీ చైతన్యమే కదలికలంతా శక్తియే మరి సత్తా అంటే ఏమిటండి మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనం మూడు సత్తా సత్తాత్రయాన్ని విచారణ చేస్తున్నాం ప్రాతిభాషిక సత్తా జీవ శరీరంలో జీవాణువుల సముదాయమైనటువంటి ఇంద్రియాలలో కలుగుతున్నటువంటి కదలికలకు సాక్షి ప్రాతిభాషిక సత్తా పంచభూతాలలో ఏర్పడుతున్నటువంటి వ్యవహారమైనటువంటి సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో ఆ సృష్టి స్థితి లయాలనే వ్యవహారానికి సాక్షి వ్యావహారిక సత్తా పారమార్థిక సత్తా ఏ కారణం చేత బ్రహ్మాండం ఏర్పడిందో ఏ కారణం చేత బ్రహ్మాండం లయమవుతుందో ఏ కార్యమైనటువంటి మాయోపాధి ఈశ్వరుని ఎందు లయమైపోతుందో ఆ ఈశ్వర్యమైనటువంటి స్థితికి సాక్షి పరమేశ్వరుడు పరశివం పరబ్రహ్మం ఇది పారమార్థిక సత్త పర అన్న శబ్దం ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడంతా ఉన్నది ఏమిటి అంటే పారమార్థిక సత్త ఆత్మ పరమాత్మ బ్రహ్మ పరబ్రహ్మ శివము పరశివము తత్వము పరతత్వము ఇలా వేదాంతంలో పరశబ్దంతో వాడబడినటువంటివి ఏవేవైతే ఉన్నాయో ఇష్టి పరమేష్ఠి అర్థమైందండి ఇలా జాగ్రత్తగా పరశబ్దంతో వాడబడుతున్న అన్ని లక్షణాలు అన్ని స్థితులని కలిపి ఒకే ఒక సత్తా అది పారమార్థిక సత్త దానవతల పరం అన్న దగ్గర మాత్రమే పారమార్థిక సత్త నువ్వేదైనా ఒక ఆవరణ చెప్పావు ఆ ఆవరణ వరకే ఉందనుకోండి అది వ్యావహారిక సత్తా ఆ ఆవరణ నుంచి విక్షేపాన్ని పొందింది మలాన్ని కూడా పొందిందనుకోండి అప్పుడు ప్రాతిభాషిక సత్తా మల విక్షేపాలలో ప్రాతిభాషిక సత్తా ఆవరణ స్థితిలో వ్యావహారిక సత్తా నిరావరణ స్థితిలో పారమార్థిక సత్తా సత్తాత్రయం అంటే అర్థమైంది ఈ నిరావరణ స్థితి వరకు చేరాలి అంటే నిర్వికారం నిరాకారం సూర్యుడు సాకారమా నిరాకారమా ఆయన దేనికి లెక్కే ఎల్పుడు మన కళ్ళకు కనబడుతున్నాడు కాబట్టి సాకారం అనే అంటానండి అన్నాం అనుకోండి నీలాగా ఉన్నాడా నాలాగా ఉన్నాడా సరే ఒక పెయింటర్ గారికి ఆలోచన వచ్చింది నీలాగానో నాలాగానో చెప్పకపోతే ఈయన వినేటుగా లేడని సూర్యుడికి ఒక మనిషి రూపాన్ని ఆ మనిషి రూపానికి మరి మహానుభావుడు కదా జగత్ జగద్క్షకుడు కదా జగత్ సాక్షి కదా ఓ కిరీటం మంచి ఆభరణాలు మంచి పట్టుపీతాంబరం ఓ బొమ్మ గీసాడు ఆ తర్వాత ఏమైంది ఆయన ఏకచక్రరథారూఢుడు సూర్యుడు ఎలా కనబడతాడంటే ఏకచక్ర రథారూఢుడు ఆయనకు ఒక చక్రం ఉన్న రథం ఉంటున్నాడు ఈ ప్రపంచంలో ఒక చక్రం ఉన్న రథం ఉంటుందండి ఎక్కడన్నా అసలు ఒక చక్రంతో ఎలా వెళుతుంది రథం కానీ ఆయన రథం వెళుతుంది ఏకచక్రరథారుఢ ఆయనకు సారదున్నాడు. సారథి ఆ సారథికి కాళ్ళు ఉండవు అనూరుడు ఈ ఏకచక్రమనే రథాన్ని నడపడానికి ఒక సారథి ఉన్నాడు ఆయన అనూరుడు ఆయన కాళ్ళు ఉండవు నడవలేడు